సో ఈ రకంగా మానవులు తెలుసుకోలేకపోతూ ఉంటారు కేవలము ఔపనిషదులు పరిణతి చెందిన ఔపనిషదులు మాత్రమే ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వ లక్షణాన్ని దర్శించగలుగుతారు తప్పిస్తే సామాన్యులు తెలుసుకోలేకపోతున్నారు ఎవళ్ళు తెలుసుకోలేదు సర్వైహీన విజ్ఞేయం ఎవరు కూడా పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు ఎందువల్ల కేమర్థం అని ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే సూక్ష్మత్వా తద్ అవిజ్ఞేయం తద్ అంటే ఆ పరమాత్మ అవిజ్ఞేయం తెలియబడనిది తెలియబడలేదు ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మంగా ఉండడం వల్ల తెలుసుకోలేదు సూక్ష్మంగా సూక్ష్మం అంటే ఏమిటి ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే చూడండి ఎద్వాచానభ్యుజితం ఏన దేనిని వాక్కు వర్ణింపక్ వర్ణింపజాలదో ఎందువల్ల వాక్కు వర్ణింపలేదు వర్ణించలేదు వాక్కుకి గొప్ప శక్తి కలదు శబ్దశక్తి రచించా అన్నాడు ఎవడో ఒక శాస్త్రకారుడు ఎవడో అన్నాడు ఆ మాట ఎవడో ఈ నైయాయికుల్లో ఎవడో అనుకుంటాడు శబ్దానికి ఒక అద్భుతమైన శక్తి ఉన్నది ఊహ చెయ్యలేనంత శక్తి శబ్దానికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గాన్ని వర్ణిస్తాడో కవి మీకు స్వర్గాన్ని తీసుకొచ్చి మీ కళ్ళకి కట్టినట్లుగా వర్ణించేస్తాడు స్వర్గం ఆ వర్ణలన్నీ విని విని ఉంది అసలు ఈ లోకం ఎంతవరకు సత్యమో అసత్యమో అలాగే పెట్టండి స్వర్గం మాత్రం సత్యము అని నిర్ధారణ చేసుకుంటారు కర్మ కర్ కర్మ కర్మఠులు అలా నిర్ణయించుకుంటారు నిర్ణయించుకుని ఈ లోకంలో మనం పొందేది లేదని వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చేసి లేకుండా కనపడుతూ ఉంటుంది లోకం దీన్ని తిరస్కరించేసి ఇది మనం పొందదగ్గర ఏమి లేదు ఇక్కడ అది తిరస్కరించేసి ఆ స్వర్గాన్ని పొందటం కోసం అండి కుమార్ యొక్క రూములను చేస్తారు అలాగే ఆ స్వర్గము అలా కళ్ళకే కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది స్వర్గం అలా ఎలా కనపడిందండి వీళ్ళకి అంటే శబ్దశక్తి అచింత ఆ శబ్దమునుకున్న శక్తి అతిది ఎక్కడో ఊహా జన ఊహల్లో ఉన్నదగ్గ స్వర్గాన్ని తీసుకొచ్చి మనం ముందు పెట్టేస్తాం ఈ సినిమా డైరెక్టర్లు ఉన్నాందుకు సరే వీళ్ళు స్వర్గాన్ని సెట్టింగ్ వేసేసి పాట పాడి చూసుంటారు స్వర్గం సెట్టింగ్స్ ఏదో చూసుంటా ఇంద్రుడు వదలేని వాళ్ళందరూ ఇంద్రుడే కాదు ఈ మహర్షులు కూడా కూర్చొని అక్కడ ఈ డ్యాన్స్ చూస్తూ ఉంటారు లేదా ఇంద్రుడంటే ఏదో చూశాడు అందరూ కుర్చీలో కూర్చుని డ్యాన్స్ చూస్తే అది ఎలా ఉంది అదంతా సొగసుగా లేదు కదా అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించేస్తాను అంటే శబ్దము శక్తి అలా ఉంది అటువంటి శబ్దము కూడా ఆ పరమాత్మతత్వమును చెప్పలేదు ఎత్ వాచ అనభ్యుదితం ఎందుకని ఏనా వాక్ అభ్యుద్యతే ఏదైతే వాచోహ వాచం ఏదైతే వాక్కుకు వెనుక వాక్కును ప్రేరితము చేసేటువంటి ఆ చైతన్య రూపముగా వెనుగొందుచున్నదో దానిని వాక్కు కూడా పట్టుకోలేదు కొన్ని మనస్సు పట్టుకుంటుందా మనస్సు పట్టుకోలేదు ఎన్ మనసానమనుటే ఏనాహు మనోమతం మనస్సు కూడా దానిని సంకల్పించలేరు మీరు పరమాత్మని సంకల్పించలేరు మనస్సు పెట్టి మనస్సు పెట్టి పరమాత్మను సంకల్పించుట సంభవమే కాదు మరైతే పరమాత్మను ఎలాగ ధ్యానించు కాదు చూడండి మీరు స్వగుణ ధ్యానం చేయాలంటే ఒక రూపాన్ని భా ఉపాసన కోసం కల్పించుకుని దాన్ని మీరు భావన చేయాల్సి ఉంటుంది అలాగే చేయాల్సి ఉంటుంది ఒక రూపాన్ని కల్పించుకుని మీరు భావన చేసుకోవాలి అది మనం ఉపాసన కోసం పెట్టుకున్నది తప్పిస్తే ఇదే సాయంత్రంలో అనుకోకూడదు అదేవో బ్రహ్మత్వం బుద్ధి లేదం ఎదిదం ఉపాసం ఇదేం జంటారు ఈ వాక్యాలు పిడుగులు లాంటి వాక్య పిడుగులు నెత్తి మీద పిడుగులు పడ్డట్టు ఉంటాయి వాక్యాలు లౌకికులు ఔపనిషద్దులకి చాలా అనుకూలంగా ఉంటాయి వాక్యాలు కాబట్టి మనస్సు ఆ పరమాత్మతత్వాన్ని ఊహ చెయ్యలేదు వాస్తవానికి మనస్సు దేనిని ఊహించినా దేనిని సంకల్పించిన ఆ మనస్సు వెనుక ఉండే పరమాత్మ స్వరూపము యొక్క చే పరమాత్మ చైతన్యం యొక్క వెలుగులోనే మనస్సు సంకల్పాదులను చేయగలుగుతూ ఉంటుంది కాబట్టి అంత సూక్ష్మమైనది వాక్కు అన్నదానాలు చేత్తో పట్టుకోవడం మాట దేవునెలుగు వాక్కుతో వర్ణించటం కూడా సంభవం కాదు మనస్సుతో ఊహజేయుట కూడా సంభవము కాదు అంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారన్నమాట సత్యం కరెక్టే జనులు ఎవరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ప్రశ్న మీరు వేశారు మీ ప్రశ్న బాగానే ఉంది కరెక్టే తెలుసుకోలేకపోతున్నారు అనేది వాస్తవం సర్వాభాసం తే తిమవత సూక్ష్మం ఆ పరమాత్మ చైతన్యము సర్వములు ప్రకాశింపజేస్తున్నమాట వాస్తవం సర్వాభాసం అంటే సర్వావభాసం అయితే మీ పుష్కలంలో సర్వావభాసం అనే ఉందా సర్వాభాసం అలా ఉండేవండి పర్వాలేదు సర్వాభాసం అన్నా సర్వావభాసం అన్నా ఒకటే అంటే అర్థం సర్వావభాసకం అని అర్థం సర్వములు ప్రకాశింపజేసేటువంటిదే ఆత్మస్వరూపము కానీ అది అత్యకాశమువలే అత్యంత సూక్ష్మమైనది పరమాత్మ ఆకాశమువలే అత్యంత సూక్ష్మమైనది ఇప్పుడు ఎలా ఉంటుందంటే యు మిస్ ది అబ్బియస్ అని ఇంగ్లీష్లో సామెతవుతుంది అత్యంత తప్పనిసరిగా మీరు గమనించదగ్గ దాన్ని మీరు మిస్ అయిపోతారు ఎందుకంటే మీరు ఏదో ఒక పరిచ్ఛిన్న రూపాన్ని చూడడానికి అలవాటుపడి అటువంటి పరిచ్ఛిన్న రూపం కోసమే అన్వేషణ చేసే ధోరణిలో పడిపోతే మనిషి వాడు ఆ పరిచ్ఛిన్నమైన రూపము లేని మిస్ అయిపోతాడు మిస్ అయిపోతాడు ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి ఇక్కడ ఏముంది మీ చెయ్యి ఉన్నది ఇప్పుడేముంది మీ చెయ్యే ఉన్నది ఇప్పుడేముంది ఏమీ లేదు విషయాలు అలా చెప్పారు నిజానికి చెయ్య ఉన్నది అన్నప్పుడు ఏమీ లేదు అన్నప్పుడు కూడా ఆకాశము అక్కడ ఉన్నది ది అబ్వియస్ ది అబ్వియస్ యు మిస్తి ఆబ్వియస్ అని ఒక సాంగతం యు మిస్త ఆకాశము అక్కడ ఉన్నది ప్రకాశము కూడా అక్కడ ఉన్నది ఆకాశము ప్రకాశము రెండు కూడా అక్కడ ఉన్నది ఒక చిన్న కథ ఉన్నారు మిస్తీ ఆబ్వియస్ అక్కడి నుండి వచ్చాడు షర్లాక్ హోమ్స్ అని ఒక ఆయన ఉండేవాడు ఒక డిటెక్టివ్ అని ఉంటే కల్పిత డిటెక్టివే షర్లాక్ హోమ్స్ పేరు ఉన్నారు అసలు కర్లా హోమ్స్ విన్నవాళ్ళు విని ఉంటారు ఆయనకు అసిస్టెంట్ డాక్టర్ వ్యాక్సన్ వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళారు వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు అడవి ఎడారి మార్గం గుండా ప్రయత్నిస్తూ తిరిగి రావడంలో కొంత ఆలస్యమైంది ఆ రాత్రి అక్కడ ఎడారిలో ఉండిపోవలసి వచ్చింది ఏదో వెహికల్ ఏదో తేడా వచ్చింది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక టెంట్ ఒకటి ఉంది టెంట్ ఉంటుంది కదా ఆ టెంట్ని విప్పి అది ఫిక్స్ చేసుకుని ఆ రాత్రి లేదో చపాతీలు ఏదో తెచ్చుకుని తిని మన నీళ్లు తాగి ఆ ఎడారిలో ఆ టెంట్లో పడుకున్నారు ఎందుకంటే ఎడారిలో చల్లి ఉంటుంది ఆ టెంట్లో ఉంటే గాలి ఏది ఉండదు విశ్రాంతి పడుకోవచ్చు దాంట్లో కొడుకున్నారు పడుకుంటే మధ్యలో తెలివచ్చు ఎవరికి షర్లాక్ హోమ్స్కి తెలివచ్చు తెలివొచ్చి ఏ వ్యాట్సన్ లేక అన్నాడు ఆయన వ్యాక్సన్ తెలివచ్చు వాట్ ఈస్ ది మ్యాటర్ అన్నాడు అంటే షర్లాక్ హోమ్స్ అన్నాడు వర్ డూ యూస్ సిద్దు ఏం కనపడుతుంది అద్భుతమైన నీలాకాశము వినీల ఆకాశము చక్కటి ఆ నక్షత్రముడు ఆ నక్షత్రములు మినుకు మినుకు మనతో పినికి విని తెలుసు తెలుస్తారు ఎంత బాగున్నాయో ఈ వినీల ఆకాశము ఆ నక్షత్రముడు చాలా అందంగా సుందరంగా ఉన్నాయి నాకు అది అన్నాడు అంటే చక్రా హోమ్స్ అంటాడు ఓ ఫోల్ అవర్ క్యాంప్ మిస్సింగ్ కథ ఇది నేను ఎక్కడో బాడో చేసి విధి చెప్పాను మీరు విలున్నట్లేదో ఒక ధైర్యం చేసి చెప్పారు ఇది పూజ స్వామిది కథ టెంట్ టెంట్ ఎవడో ఎక్కువ టెంట్ అవర్ టెంట్ ఇస్టోల్ అని అది తెలుసుకోవడం మానేసి అంటే ది ఆయస్ మిస్డ్ మిస్ ది ఆబ్యస్ ఇప్పుడు వినేలాకాశము తారాలు అందంగా కనబడుతున్నాయంటే టెంట ఎవడబుట్టుకుపోయాడు అనమాట కాబట్టి కాబట్టి మనం ఇంకో చెయ్యి చెయ్యి చూస్తారు చెయ్యి ఉందంటారు చేయి తీసేస్తే ఏమీ లేదంటారు అంతేగాని చేయ ఉన్నప్పుడు చేయలేనప్పుడు కూడా ఇది ఆబ్వియస్ ద మోస్ట్ ఆబ్వియస్ ఏది ఆకాశము ప్రకాశము ద మోస్ట్ ఆబ్వియస్ ప్రకాశము దాన్ని మిస్ అయిపోతారు ఏ గదిలో అంటే ఏమీ లేదంటాడు వెనకపోతే ఇదిలో ఏమీ లేదు ఇంకా లోకము ఎంత ఎంత తెలుగు తక్కువ వ్యవహారం ఉంటుందంటే లోకం అంటే మనమే ఎంత తెలుగు తక్కువ వాళ్ళం అంటే మనం మళ్ళీ ఇంకో కథ యానిగ్రోగ్స్ లాగే ఉంటాయి చిన్న చిన్నవి ఇంకో ఏంటంటే ఒక జ్యూవెలర్స్ అంటే నగల వర్తకుడు నగల వర్తకుడు కొడుకును పిలిచి సరే నాయన మన షాపుకు వెళ్ళి ఓ పత్తులాలు బంగారం తీసుకురా అని చెప్పారు ఈ కథ నేను ఇంతకు ముందు చెప్పాను కదా వీళ్ళు మోటార్ సైకిల్ కురాలి కదా మోటార్ సైకిల్ మీద వెళ్ళాడు షాప్ అలా బంతికి గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చి మన షాపులో బంగారం లేదండి అంటే ఈయన పై ప్రాణాలు పైన పోయినంత పనే అయింది అది బాబు ఇది ఏమిటిది షాపు నిండా బంగారపు ఆభరణాలు ఉండాలి వీడు బంగారం లేదంటాడేమిటి అని వెంటనే అదే మోటార్ సైకిల్ మీద కూర్చొని మహావేగంగా మళ్ళీ షాపుకి వెళితే అంతా అలాగే ఉంది ఏమిటి ఎలా ఏమీ లేదు అన్ని నగలు అలాగే ఉంది ఎలా బంగారం లేదంతా ఏమిటి రా ఇదంతా ఏమిట్రా అంటే మీరు కొడుకు మంచి బుద్ధిమంతుడు మీరు దీకా కూడా చదివి ఉంటారు అదంటారు ఇది ఏది నాకెక్కడా బంగారం కనపడలేదండి అంటే మరి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ ఏమిటి అవన్నీ ఉంగరములు అవన్నీ ఏమిటి అవి కడియములు మరి బంగారం అనేది బంగారం లేదు అదండి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఏదో పిచ్చిక కనుక్కుంటున్నారేమో మనకి దేవుడికి ఉన్న సంబంధం ఇలాగే ఉంది మనం దేవుడి కోసం వేసే పిల్లి మొగ్గలు చూస్తే వాడు బంగారం షాపులో లేదని వచ్చేది చూడ కూడా వాడు తెలివైన వాడు మనకంట వాడికి మన తెలివితేటల కంటే వాడి తెలివితేటలు ఒక ఒకంత మేలు వాడేదో ఒక భ్రమలో పడి ప్రకారం లేదనుకున్నాడు మనం అసలు దేవుడు కోసం మనం అన్వేషించడానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే ఈశ్వరుడు తప్ప ఇతరము లేనేలేదు ఈశ్వరుడే ఉన్నది ఇంకా వేరే ఏమీ లేనే లేదు అది కాదు సర్వాభాసం అత్యంత సూక్ష్మమవుత చేత కండిషన్డ్ మైండ్ తోటి వీళ్ళు తెలుసుకోలేకపోతారు మైండ్కి ఈశ్వరుడు అనే కండిషన్ ఒకటి ఉంది ఏమిటి కండిషను అంటే నేను మీరు కృష్టాంతం కోసం చెప్తున్నాను మనలా కాదు ఈశ్వరుడు శ్రీకృష్ణుడు రూపంలో ఉంటాడు మురళి పెట్టుకుని పింఛం పెట్టుకుని పీతాంబరధారి అయి నీలమేఘ శ్యాముడై ఉంటాడు బాగానే అలాగంటే వర్ణానికి సరపడే ఒక శ్రీకృష్ణ రూపం ముందు ప్రత్యక్షమైంది అనుకోండి మీరు ఏం చేస్తారు నిజానికి అలా ప్రత్యక్షం అయితే ఏమన్నా మీది ఏ నాటకాల కంపెనీ మన ఊరు సులభ నాటకాల కంపెనీ ఏమైనా వచ్చిందా ఈ టాపిక్ మీద ఈ సినిమా డైరెక్టర్ ఈ టాపిక్ ని కొంతవాళ్ళు దేహం మిల్క్డ్ దిస్ టాపిక్ తో సమీక్ష ఏ ఏ నేను శ్రీకృష్ణుడినిగా నువ్వు రోజు పూజేస్తున్న శ్రీకృష్ణుడిని నిన్ను ఉద్ధరించడానికి నేను వచ్చాను అంటే జోకులు వేయకండి సార్ మీరు ఏ నాటకంగా మరియు సురభి నాటకం వల్ల అయ్యి ఉంటారు మీరు అని వీడు అంటారు కాబట్టి శ్రీకృష్ణుడు అదే రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఏదో మీరు అనుకోద్దు ఉద్ధరించిది ఏ ఉండదు అలా రానక్కర్లేదు రా వస్తే అది చాలా సందర్భంగా ఉంటుంది సపోజ్ ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేశాడు అనుకోండి కాదురా బాబు నాటకాల కంపెనీ కాదు నేను శ్రీకృష్ణునే అని కన్విన్స్ చేశాడు అనుకోండి మీరు కన్విన్స్ అయిపోయారనుకోండి నేను వాటి వీళ్ళు అర్థంగా కాళ్ళకి నమస్కారం చేస్తారు ఎంతసేపు నమస్కారం చేస్తారు రోడ్డు మధ్యలో అరదేశమో ఎంతో నమస్కారం చేస్తారు తర్వాత చేస్తారు అలా కళ్ళ అప్పని చేసి ఓకే ఎంతసేపు చూస్తారు తర్వాత ఏం చేస్తారు కృష్ణాష్టకం చిన్నప్పుడు వల్లించిన కృష్ణాష్టకం దేవతీ వసుధే వసు తమ్మను తాను రమర్ధనం రోజుకు వచ్చేసింది వల్లించేస్తారు అదే అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఇంటికి రమ్మని పిలుస్తారు ఆయన ఇంటికి వచ్చారనుకోండి ఏం చేస్తారు ట్రబుల్ పడతారు కాబట్టి ఆ ఈశ్వరుడు అనగా ఇది ఫలానా అనే కండిషనింగ్ ఏదైతే ఉన్నదో ఆ కండిషనింగ్ ఏం చేస్తూ ఉంటుందంటే అది మనల్ని ఈశ్వరుడికి చాలా దూరంగా తప్పు ఈశ్వరుణ్ణి దూరం పెట్టేసుకు నేను ఒక మాట అంటా రెలిజియన్ మనకి ఈశ్వరుణ్ణి దగ్గరికి తెచ్చినట్ట దూరంగా పుట్టిపోయినట్టరు వాళ్ళని అడిగారనుకోండి అసలు మేము ఈశ్వరుణ్ణి అందరికీ అందుబాటులోకి మేమే తెస్తున్నాము అని చెప్తారు కదా బస్సులకి గోడలకి మేము వాల్పోస్టర్లు వేసి ఈశ్వరు ఈశ్వరుడి అందరికీ అందుబాటులోకి మేము అని చెప్తారు కానీ నిజానికి వాళ్ళు చెప్పిన మాటలను మనం యథార్థంగా స్వీకరించినట్లయితే అట్లా ఉండే సింబాలిజము ఉపాసన లక్షణము ఇవన్నీ తెలుసుకుని ఇంకా పర్వాలేదు కానీ లిటరల్గా మీరు ఆ పదాలని ఆ వాక్యాలని మీరు చూసుకుంటే ఈశ్వరుడు మీకు బహుదూరం పోతాడు ఇది శుద్ధి కూడా అలా ఇక్కడే రాబోతోంది దూరస్థం శాంతికి చెప్పేస్తారు కాబట్టి ఈశ్వరుడు అనే అంశంలో మనకు ఉండే కండిషనింగ్స్ ఉంటాయి మెంటల్ కండిషనింగ్స్ వీటిని అన్నిటినీ కూడా మనము ప్రక్కన పెట్టి పెట్టగలరా తెలిసే క్వశ్చన్ తెలిసే క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ నాట్ ఆల్వేజ్ ఎస్ కొంతమంది కండిషనింగ్ని పక్కన పెట్టలేదు కెనాట్ కెనాట్ సో ఆ కండిషనింగ్ అలాంటి లోకంలో ఏదో రకాల కండిషనింగ్స్ ఉంటాయి ఆ కండిషనింగ్స్ నుంచి బయటపడలేరు నేను పెద్ద ఆయన అనారోగ్యంగా ఉన్నారంటే చూడడానికి వెళ్ళాను ఆయన చేపట్టుకుని చూస్తే హీఈస్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్ ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదో ఉన్నాయి ఏదో స్టాఫీలో కాకస్తేనేవో బ్యాక్టీరియా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ బ్యాక్టీరియా ఉంటాయి ఆయనకి ఇన్ఫెక్షన్ పట్టుకుంది డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి ఇన్ఫెక్షన్ ఏమండి మందే వేసుకుంటున్నారండి ఎన్ని రోజులు అండి అంటే నాలుగు రోజులు అయిందంట ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మందే వేసుకుంటున్నారండి అంటే ఏవో గోళీలు వేసుకుంటున్నారండి ఏవో గోళీలు వేసుకోవాలి ఎవరో ఇచ్చారు గోళీలు వాళ్ళు ఎవరో ఆచార్య గారు ఉన్నారో ఆయన ఎవో గోళీలు ఇచ్చారు వేసుకుంటున్నారంట కాదయ్యా మహానుభావా ఇన్ఫెక్షన్ అయ్యా నువ్వు వెంటనే ఇవి ఒక డాక్టర్ దగ్గరికి ఎంబీబీఎస్ కనీసం ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్లో ఏవి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలుస్తాయి వాళ్ళకి మార్కెట్లో ఎవరో ఇన్ఫెక్షన్స్ పోతూ ఉంటాయి గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉందని ఎక్కడో పేపర్లో జరిగాను కాబట్టి ఆ లక్షణాలు వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు వెంటనే దానికి మందు కూడా తెలుస్తుంది ఆ మందు వేసుకుంటే పోతుంది నాలుగు రోజుల నుంచి గవర్నమెంట్ని ఇలాగే కూర్చున్నాను నువ్వు అని ఆయన పోకలేసా ఆయన వినలేదు కండిషనింగ్ ఉందిగా మేము ఆలోపతి వాటం లేదండి అని ఏదో అంటే ఇంకా ఇన్ఫెక్షన్ యొక్క ఇంకా బలం ఇంకా ఉందని అలా చెప్పాడు నేను అనకూడదండి వైద్యం అన్నది అది పరమేశ్వరుని యొక్క రూపం వల్ల మనకి లభించినటువంటి ఒక ఒక ఉపాయము మనం యథోచితంగా వాడుకోవాలి కానీ మేము ఇది వాడము అది వాడము అని ఈ కండిషనింగ్ అనవసరం అని చెప్పేసి నా దాన్ని నేను వచ్చాను మొన్నాడు కూడా తగ్గట్టుగా మరింత ముదిరిపోయింది ఆ ఇన్ఫెక్షన్ అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని బలవంతంగా గుంజాకాలు వేసి కార్లో కూర్చోబెట్టేసి డ్రైవ్ చేసి తీసుకెళ్లిపోయి డాక్టర్ గారి దగ్గర ముందు పోలవేశారు ఆయన వెంటనే చూసి ఇది టైఫాయిడ్ జ్వరం అండి ఈ మధ్యన అందరికీ వస్తున్నాయి ఈ ఇంక్వైరీ జ్వరం అని ఆయన వెంటనే ఒక ఇంజక్షన్ ఆ రోజుల్లో బెంజాయిల్ పెన్సిలిన్ పొటాషియం ఇంజక్షన్ ఉంటే పొడిచేడు దాంతో ఆ జ్వరం తగ్గి ఆయన మామూలు మనిషి అయ్యాడు కాబట్టి కండిషనింగ్ ఉండకూడదు ఓపెన్ మైండ్ ఉండదు నేను ఈ మందే వాడతాను అనే కండిషనింగ్ ఉండకూడదు ఏ ముందుతో రోజు తగ్గితే ఆ ముందు వాడుకోవాలి ఓపెన్ మైండ్ ఉండాలి మీకు నేను ఏదో దృష్టాంతం చెప్పాను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మీకు మీ మనస్సులో కండిషనింగ్ అప్పటికే ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నట్లయితే మీరు తత్వాన్ని తెలుసుకోవటానికి అర్హతను కోల్పోతారు చాలామంది అలా ఉంటారు విజయత ఉంటే వేదాంత క్లాసులు బంధువులు వచ్చేస్తే ఏమైపోదు ఇక్కడే పురాణ కాలక్షేపం కాదు ఇది ఇది ఫిలాసఫీ సో మీరు రండి మీరు తర్వాత నేను అంటలేదు బట్ యూ షుడ్ బీ ఓపెన్ మైండెడ్ దట్ ఈజ్ వాట్ ఏ మీ చాలా ఓపెన్ మైండ్ ఉండాలి విశ్లాసతని తెలుసుకుని కండిషనింగ్ పెడితే దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మీరు కండిషనింగ్స్ పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు అంచేతనే నేను అంటున్నా భయం ఔపనిషద ఏమో ఔపనిషదుల భయం కాబట్టి సర్వ వ్యాపకమై ఉన్నప్పటికీ పరమాత్మతత్వము మనము తెలుసుకోలేకపోతున్నాము అత్యంత సూక్ష్మ ఒకటం వలన సూక్ష్మత్వాత్ స్వేన రూపేణ తజ్ఞేయమీ అవిజ్ఞేయం అవిదృషా మీరు ఆ ఆత్మస్ పరమాత్మను తెలుసుకునుట సరళము తెలియవచ్చును జ్ఞేయమపి ఎలా తెలియవచ్చును ఒకనొక కండిషనింగ్ రూపంగా తెలియవచ్చున్నాను మనస్సుతో తెలియగలుగుతాడా నో కంటి కనబడతాడా నో కంటి కనబడేది పరమాత్మలా అవుతాడు కంటి కనబడడు చెవికి వినబడతాడా ఏదైనా సౌండ్ వింటే ఇది పరమాత్మ సౌండ్ అని ఆ విధంగా నో మరి ఎలా తెలియవచ్చునో స్వేన రూపేణ్ తన లోపల అన్వేషణ చేసుకుని ఆత్మాన్వేషణ చేసి తన స్వరూపము ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఎవరో వెళ్ళారు వెళ్ళి సాధన బోధించండి అని అడిగారు అయితే ఆయన అన్నారు చూడు ఈ సాధన బోధించమని కోరే అది ఎవరు నేను ఆ నేను ఎవరు అది నువ్వు నేను ఎవరు ఐ అది అన్వేషణ చేయి అన్వేషణ చేస్తే నీకు ఈశ్వరుడు లభిస్తాడు అని ఆయన చెప్పారు అంటే ఈయనన్నాడు మరి భక్తి అదే ఉంది కదండి దేవుణ్ణి పూజించడం భక్తి అది ఉంది కదా దాని మాట ఏమిటి అది ఈశ్వరాన్వేషణ కాదా అని అడిగారు ఈయన అది ఆయన అది ఇండైరెక్ట్ మెథడు ఇది డైరెక్ట్ మెథడు అని చెప్పారు నవ్ డిసైడ్ వాట్ విత్ ఇట్ దిల్ దిస్ ఇస్ ది డైలాగ్ ది డైలాగ్ విత్ లమణ మహర్షిలో నేను చదివి చెప్తున్నాను నా మాటల్లో చెప్పాను మీరు చూసుకుంటే తెలుసు అది ఇండైరెక్ట్ మెథడ్ అని అంటే శ్రీకృష్ణుడిని పూజ చేస్తే అది ఇండైరెక్ట్ మెథడ్ టు రీచ్ ఈశ్వర హూ ఏమై అంటే డైరెక్ట్ మెథడ్ టు రీచ్ ఈశ్వర నువ్వు చూసి అని చెప్పాను యుసైడ్ వర్క్ యూ వా అంటే మరి ఈశ్వరు శ్రీకృష్ణుడిని పూజ చేసామన్నప్పుడు ఏమవుతుంది హూ ఏమై అనే అన్వేషణ చెయ్యాలనే ఒక విజ్ఞానము మీకు కలుగుతుంది ఆ పూజ యొక్క ప్రభావం వల్ల ఆ పూజ ఫలించి అది కూడా మీరు నిష్కామంగా చేస్తే ఆ పూజ ఫలించి మీకు ఈ తత్వమునందు ప్రీతికలను తత్వజ్ఞానార్థ దర్శనం మనో లక్షణం కింద చెప్పారు జ్ఞానం లక్షణాల్లో ఒకటి కింద చెప్పారు పద్నాలుగవ లక్షణమో ఎన్నో లక్షణం అధ్యాత్మ జ్ఞానత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అవో ఆ లక్షణాలు మీకు అబ్బుతాయి అప్పుడు మీరు హూయామాయి అని తన స్వరూపాన్ని అరయి అర ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటాడు సాక్షాత్కరించుకుంటాడు కాబట్టి స్వేన రూపేణ జ్ఞేను తన స్వరూపమే అయి ఉన్నది ఎక్కడికి వెళ్ళక్కర్లా తన స్వరూపమే అయి ఉన్నది కానీ అంటే దాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి చాలా జాగ్రత్తగా ఒక అసలు నేను చెప్పిన కథ అది కానీ మళ్ళీ జాగ్రత్తగా మీరు ఆ కథని డీటెయిల్స్ మనస్సు పెట్టి మీరు గమనించండి ఒక అమ్మగారు నెక్లెస్ వెతుక్కుంటున్నారు దీన్ని కంఠగత చామీ కరణ్యాయము అన్నారు బెలం ఉన్న రామరాయి కదా కోసం వెతుక్కుంటున్నారు ఆ నెక్లెస్ చాలా ఖరీదైన నెక్లెస్ బోల్డ్ డబ్బు కోసి కొన్నది అది ఎక్కడో పెట్టి మర్చిపోయారు వెతుక్కుంటున్నారు వెతుక్కుంటుంటే ఇంట్లో పని మనుషులు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళను కూడా పురమాయించి వెతకండి వెతకండి అని కూడా ఫోర్స్ చేసి వెతుకు వాళ్ళు కూడా వెతుకుతున్నారు వీళ్ళు వెతకముంటే వెతికేస్తున్నారు నెక్లెస్ ఎక్కడ పెట్టానో వెతకండి వెతికేస్తున్నారు వాళ్ళు వెతికేస్తున్నారు నెక్లెస్ని ఎలా వెతుకుతారు టేబుల్ ఉంటే టేబుల్ వేలు ఆ టేబుల్ లోపల సొరుగు ఉంటుంది ఈ సొరుగు తీసి ఇలా తీసి దాని లోపలనేమో చూసి మనం ఇలా వెనక్కి వేసుకుంటూ ఉంటారు అలా వెతికేస్తున్నారు మొత్తం అందరూ ముగ్గురు వెతికేస్తున్నారు ఇద్దరు పరిచారికలు ఆ అమ్మగారు వెతికేస్తున్నారు ఈ లోపల తెలివైన ఆయన అక్కడికి వచ్చారు వచ్చి అమ్మగారు ఏమిటి అంతలా వెతికేస్తున్నారు ఏమిటనండి అయితే నెక్లెస్ కనపట్టలేదండి ఎక్కడో మిస్ప్లేస్ చేశాను కనపట్టలేదు వెతుక్కుంటున్నాను అంట ఆయనకు విషయం అర్థమైంది అమ్మ మీరు వెతకడం మానేసేనండి అంటే వెతకడం మానేస్తే అలా దొరుకుతుందండి అని ఆవిడ ప్రశ్న కర్మ చేస్తే దొరుకుతాడు వెతుకుతా అనే పని చేస్తే దొరుకుతాడు కానీ పని మానేస్తే ఎలా దొరుకుతుందని ఎక్కొచ్చు అని ఆవిడ ప్రశ్న అమ్మ నా మాట మీద మీకు శ్రద్ధ ఉన్నదా ఉందండి మరి వెతకడం మానేయండి పరిచారకులను కూడా వెతికించడం మానేయండి అంటే ఆవిడ పోనీ నేను మానేశాను వాళ్ళ మీద వెతకనేవాయా లేకపోతే ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళు కూడా వెతకడం మానేమనే మానేశాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నా మాట మీద మీకు శ్రద్ధ ఉన్నదా ఉన్నది ఆ చెయ్యి చూపించారు నాకు చూపించారు ఆ చెయ్యి మీ వైపు తిప్పుకోండి ఆ తిప్పుకున్నాను దాన్ని ఇలా మెడ దగ్గర పెట్టుకోండి పెట్టుకున్నాను ఇప్పుడు ఏమైనట్టు ఏమైంది దొరికింది అది స్టోరీ ఏమాయ అలాంటిది కాబట్టి ముందు బయట వెతకడం మానేస్తే కానీ మీరు కర్మా ఉపాసన అంతఃకరణ శుద్ధి కలిగే వరకు చేసి కర్మ ఉపాసనలకి ఫుల్ స్టాప్ పెడితే కానీ మీకు ఆత్మస్వరూపం దొరకనే దొరుకుతాడు కర్మ ద్వారా దొరికిది ద్వైతం అవుతుంది తప్ప అద్వైతం ఎలా అవుతుంది ఉపాసన ద్వారా సిద్ధించేది కూడా ద్వైతమే అవుతుంది అద్వైతం ఎలా అవుతుంది కాబట్టి మీరు కర్మా ఉపాసనలు తప్పక చేయడు కానీ దేనికోసం చేయాలో తెలిసిన పురుషార్థం కోసమే చేయాలి ఇంకా మళ్ళీ దేనికోసము చేయరాదు కాబట్టి అది నేను మాట చెప్పి మళ్ళీ కర్మా ఉపాసనల్ని నేను నిరసించరాదనే ఉద్దేశంతో దాన్ని అకామిడేట్ చేసి ప్రయత్నం చేశాను మీరు గమనించారా నా ప్రవృత్తి కాబట్టి దాని స్థానం దానికి ఇస్తూనే మీరు ఈశ్వరాన్వేషణ అనే ఈశ్వరుడు మీకు లభిస్తే ఆత్మస్వరూపంగా లభిస్తాడు తప్ప మీకంటే భిన్నంగా మీ ఎదవకుండా వచ్చి లభించిట్లా లభించనే లభించడు అది మీరు అర్థం చేసుకోవాలి సపోజ్ స్వేర రూపేణ జ్ఞేయం అంటున్నారే తత్ పరబ్రహ్మ స్వేర రూపేణ జ్ఞేయం తన ఆత్మరూపము హిందీ ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్గా ఇచ్చారు అక్కడ ఆత్మరూప్ సే జ్ఞేయ హై అంటున్నారు అది ఆత్మరూపముగా తెలియదగినది సాక్షాత్కరించదగినది ఏమి సందేహం లేదు కానీ వీడు ఏం చేస్తూ ఉంటాడు తనకంటే భిన్నంగా ఉందనేటువంటి ధోరణితో దాన్ని అన్వేషిస్తూ ఉంటాడు సరే లోకంలో ఒక ధోరణి పోతూ ఉంటుంది ఒక మతపరమైన ధోరణి పోతూ ఉంటుంది మీరు నేను వేదాంత విద్యార్థుల్ని చూశాను నేను వాళ్ళతోటి నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను వేదాంత విద్యార్థులు కూడా ఆత్మస్వరూపమును తెలిసేందుకు ఎటువంటి ప్రయత్నం చేస్తాయే అసలు వాళ్ళ అప్రోచ్ని నేను మీకు మీరు గమనించండి ఈ అప్రోచ్ ఇలా ఉండలేదో మీరు ఆలోచించండి అప్రోచ్ ఏమిటి నేను తెలుసుకోగలుగుతాను తెలియక అనే ఒక ఫ్యాకల్టీ ఒక శక్తి నాకు గలదు మాట వాస్తవం ఇప్పుడు నేను బిఎస్సీ పాస్ అయ్యాను అంటే తెలుసుకునే శక్తి ఉండే బీఎస్సీ ప్యాస్ అయ్యాను కదా ఎంఎస్సీ కూడా పాస్ అయ్యాను అంటే తెలిసి తెలిసే శక్తి ఉండబట్టే కదా ఎంఎస్సీ కూడా పాస్ అయ్యాను కాబట్టి ఎలా అయితే బిఎస్సీ పాస్ అవ్వడానికి కావలసిన సమాచారం అంతా తెలుసుకున్నానో ఎంఎస్సీకి కావలసిన విజ్ఞానాన్ని అంతా నేను తెలుసుకోగలిగానో నేను పరమాత్మను తెలుసుకుంటాను మూడేళ్ల కోర్సులోనో ఐదేళ్ల కోర్సులోనో తెలుసుకుంటాను అని ఉందా లేదా అంటే అర్థం ఏమిటి తెలియట అనే ఒక సాధనం ఒక సాధనాన్ని మనం పట్టుకుని ఉన్నాం తెలియట లోయింగ్ ఈ సాధనంతో అన్ని ఇప్పుడు ఈ పుస్తకం ఏమిటంటారు ఇది భగవద్గీత అలాగా దీంట్లో ఏమి శ్లోకాలు ఉన్నాయో చూడనివ్వండి అని అప్పుడే మీరు ఆ సాధనంతో దాన్ని పొందుతున్నారు ఒక టాన్స్ తోటి వస్తువును అనే ఫ్యాకల్టీ తోటి మీరు పుస్తకాన్ని పట్టేస్తున్నారు మరో కని ఏమిటంటారు ఇదే నక్షత్రం అదే గ్రహం అని ఈ విధంగా తెలియట అనే ఒక ఫ్యాకల్టీతోటి మీరు అన్నింటినీ పట్టేసే ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇప్పుడు న్యూస్ పేపర్ చేతుల్లోకి తీసుకోవడం అంటే అర్థమేంటి తెలియట అనే సాధనం మీ రెడీగా ఉంది ఇప్పుడే కాఫీ తాగి ఆ సాధనానికి పదును పెట్టి సిద్ధంగా ఉంది కాబట్టి న్యూస్ పేపర్ కనుక దానికి అందజేసేస్తే ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా You got the point. As long as you try to know God by using the faculty of knowing, you will not know. Not unless you don't have to say it, but you don't have to say it. So, this is the way to understand the knowledge of the knowledge of the knowledge of the knowledge of the knowledge. అని తెలుసుకుని మరి విజ్ఞాన శక్తికి అనద్భుతంగా ఏం చేయాలండి మౌనం అయిపోవాలి యూ హెవ్ టు బికమ్ సైలెంట్ తెలియట అనే ప్రవృత్తిని కూడా మిడనాడి సైలెంట్ అయిపోవాలి సైలెంట్ అయిపోతే మీకు దొరుకుతుంది ఆత్మరూపంగా దొరుకుతుంది అయితే సైలెంట్ ఎప్పుడవ్వాలి శాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి తెలుసుకుని అప్పుడు సైలెంట్ అవ్వాలి ఫస్ట్ వర్డ్స్ అండ్ దెన్ సైలెంట్ ఫస్ట్ బుక్స్ అండ్ దెన్ వెన్ యూ ఆర్ రైట్ ఫర్ సైలెన్స్ ద బుక్స్ డ్రాప్ ఆఫ్ అప్పుడు బుక్స్ డ్రాప్ ఆఫ్ అయిపోతాయి అప్పుడు మీరు సైలెన్స్లో ఆత్మనిష్ఠులై ఉండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు ఆ మౌనంలో మీకు ఆత్మ పరమాత్మను తెలుసుకుంటారు కాబట్టి పరమాత్మను శ్వేన రూపేణ జ్ఞేయం ఆత్మరూపంగా మీరు తెలుసుకోగలుగుతారే తప్ప మీకున్నటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి సాధనమును ఉపయోగించి ఇప్పుడు పట్టగారి చేతిలో ఉన్నవాడు జీర్ణోహృదాన్ని పట్టుకుంటూ ఉంటాడు ఆ విజ్ఞాన శక్తి అనే పట్టకాదు పట్టుకుని ఆ పరం అన్నింటినీ పట్టేయడం అయిపోయింది ఈ లోకంలో ఉండే చాలా వాటిని పట్టేశాం దాంతో ఇప్పుడు దాంతో దేవుణ్ణి కూడా పట్టేయాలి అనే ప్రవృత్తిలో ఉన్నంత వరకు అది మీకు తెలియబడదు అది సూక్ష్మత్వం కాబట్టి తనస్వరూపంగా తెలుసుకున్న సంభవమే అయినప్పటికీ అవిజ్ఞేయం అవిదుష ఈ కిటుకు ఈ సూక్ష్మ రహస్యము తెలియని వారికి ఆ పరమాత్మ తెలియబడకుండానే మిగిలిపోతుంది తెలియకుండానే మిగిలిపోతుంది అంచేతనే అంత సూక్ష్మము కలుగుతనే ఒక ఆయన మీకు దేవుడు తెలుసున్న అంటే నాకు దేవుడు తెలియకపోవడం నేను గత ముప్పై ఏళ్ళ నుంచి దేవుడితోటే వ్యవహారం చేస్తున్నాను అని చెప్పాడు ఎల్లారిట్లేస్తే మాకు దేవుడే పని ఇంక వేరే పనే ఉంది మా ప్రొఫెషనే దేవుడు అని చెప్పాడు ఎవడైతే నాకు దేవుడు తెలిసేసి నాడు అని చెప్పాడో వాడికి దేవుడు తెలియలేదు అవిజ్ఞాతం విజానుతానం ఇంకొకరిని అడిగారు కాబట్టి దేవుడు మీకు తెలుస్తానని అంటే ఆయన అన్నారు ఏముండే ఏం మాట మాట్లాడలేదు దేవుడు తెలియబడున అనంత అనంతుడు ఆత్మస్వరూపుడు ఆయన తెలియట సంభవమా సంభవమే కాదు అని చెప్పాడు కాబట్టి తెలియత సంభవము కాదని చెప్పిన వాడికి దేవుడు తెలిసాడు విజ్ఞాతం అవిజానతాం ఏదో ఒకషత్తు అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం ఎస్యా మతం తస్య మతం మతం ఎస్యనస అదే ఇదే అది అదేది భేదం ఉంటుంది కూడా కాబట్టి సో ఆ విధంగా మాత్రమే ఈశ్వరుడు తెలియబడును విదూషాంతు ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం సర్వం ఇత్యాది ప్రమాణత నిత్యం విజ్ఞాతం సో విదూషాం ఆత్మస్వరూపమును తెలుసుకున్నాము ఆత్మలకైతే వారికి తెలుసుకునే ఉంటుంది నిత్యం సర్వకాలములన్ను కూడా పరమాత్మ తెలుసుకునే ఉంటారు అలాగే ఆత్మైవేదము సర్వం ఈ సర్వము ఆత్మస్థరం ఉంటుంది అనే విధంగా లేదా బ్రహ్మైవేదము సర్వం ఇదంతా కూడా చాంద్రోక్యోపనిషత్తు నుంచి వచ్చినటువంటి ఆ వాక్యాలు ఇదంతా కూడా పరబ్రహ్మయే ఇదంతా కూడా ఆత్మయే రెండు ఒకటే రెండు రకాలుగాను పరమాత్మని రెండు కూడా ఒకటే ఆ విధంగా వాళ్ళకి నిత్యము ప్రమాణ వాక్యములను బట్టి ఆ శృతి వాక్యములను విని మనం చేసి రిఫ్లెక్ట్ చేసి తర్వాత విధిధ్యాసనం చేసి ఆ విధంగా వారు పరమాత్మను తెలుసుకుని చాలా తేలిగ్గా తెలుసుకుంటారు ఇక దూరస్థం శాంతికే జతత్ ఈ పరమాత్మతత్వము చాలా దూరముగానూ ఉన్నది దగ్గరగానూ ఉన్నది దూరస్థం చ అంతికే చూడు ఒక పను ఆకాశాన్ని వెతుక్కుంటూ రైలెక్కాడు కాశీలో ఉంది ఆకాశం అని ఎవడో చెప్పారు ఆకాశుడు ఎక్కడున్నా ఆకాశుడు అంటే ఆకాశము ఆకాశుడు ఏడు మూలు కదా సో ఆకాశ ఆకాశాన్ని వెతుక్కుంటూ రైలు ఎక్కడ కాశీలో ఉంటుంది ఆకాశం అని చెప్పారు ఈ రైలు కాశీ ఎప్పుడు జరుగుతుంది కరెక్ట్ టైంకి వెళితే ఇరవై నాలుగు గంటలు పడుతుంది కానీ మూడు గంటలు లేటు వేసుకోండి ఇరవై ఏడు గంటలకి కా కాశీ వెళ్తుంది కాశీలో దిగిన వెంటనే ఆకాశం దొరకదుగా కసిలో దిగాలి మళ్ళీ ఆటో చేసుకుని ఆంధ్రాశ్రమానికి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకుని ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది కాబట్టి ఎంతది ఇప్పుడు ఇంకా పెట్టి చర్దుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఆకాశం ఎక్కడుంది చాలా దూరంగా ఉన్నది దూర తెలుసుకున్నవాడికి ఎక్కడుంది అరే నేను దేనియంలో ఉన్నానో అదే ఆకాశం నేను దేనియందు అడుగు వేస్తున్నా కాలు ఎత్తితే ఎక్కడ ఎత్తారు కాలు ఆకాశమునందు ఎత్తారు కాలు అడుగు వేస్తే ఎక్కడ వేశారు ఆకాశం వేశారు ఇంతటా ఆకాశమే ఉన్నది ఆకాశము తప్ప మరి ఏది లేనే ఇదే ఆకాశరాజు అంతే మరొకటి అనుకున్నారు ఇసిది ఆకాశరాజు ఓకే కాబట్టి దూరస్థం శాంతికే చెంద విశావస్యోపనిషత్తు చక్కటి మంత్రం తదేజతి తన్నైజతి పశువు పరిగెడుతోంది తదేజ్జతి ఆ పరమాత్మ పరిగెత్తిస్తున్నాడు ఈ లోపల చెట్టు కనపడింది అరే తన్నైజతి ఆ పరమాత్మ కదలకుండా ఎలా సిక్సైపోయినడు తద్ అదే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎంత దూరంగా ఉన్నాడో పరమాత్మ తదు అంతికె ఎంత దగ్గరగా ఉన్నాడో ఆత్మస్వమంత దగ్గరగా ఉన్నాడు తద్ూరే తద్వికే తదంతరంతదు సర్వ్యాహ్యత ఉరమాత్మ అసహ్యత ఆ మంత్రా ఇక్కడ విశాస్ మంత్రము ఆ మంత్రమే ఇక్కడ ఈ శ్లోక రూపంగా వచ్చింది ఓ పుస్తకం నిగమ బాబా అనే విశావాస్య మంత్రాలు గీతా శ్లోకాలకి కరస్పాండెన్స్ చూపిస్తూ ఆయన ఇదో ఈ మంత్ర ఈ శ్లోకాలని ఈ మంత్రం నుంచి వచ్చాయి అని చూపిస్తూ నిరూపణి నిరూపిస్తూ ఓ మంచి పుస్తకం దాంట్లో ఆయన అంటాడారు ఈ శ్లోకము ఇంకా ఇలాంటి కొన్ని శ్లోకాలు ఇప్పుడు నేను చెప్పాను చూడండి తదే జ్యతి అనే మంత్రం నుంచి వచ్చే ఈ శ్లోకాలు సో ఆ పరమాత్మ తెలుసుకుంటే అంత దగ్గర మరొకటి లేదు తెలియకపోతే అంత దూరము మరి ఒకటి తెలియకపోవటన్నా తప్పుగా తెలుసుకుంటా అన్నా కూడా ఒకటి భాష్యం అవిజ్ఞాతూర వర్ష సహస్ర కోట్యాపీ అవి దూషాం అది అప్రాప్త్యవాత్ అక్కడ ఒక పెట్టుకుంటే బాగుంది సో అజ్ఞానులకు దూరముగా ఉన్నది జ్ఞానులకు దూరం అనుకోకూడదు దూరస్థం అంతితేచ అజ్ఞానులకు దూరముగా ఉన్నది జ్ఞానులకు చాలా దగ్గరగా ఉన్నది సో అజ్ఞానులకు కాబట్టి జ్ఞానులకు దగ్గరగా ఉంటే మరి అజ్ఞానులకు దూరంగా ఎందుకున్నది అంటే ఆ అమ్మగారి నెక్లెస్ ఎంత దూరం ఉంది ఆవిడకి చాలా దూరంగా ఉంది తెలిసి వరకు ఇప్పుడు మీకు దూరం అనేది ఒకటి చెప్తున్నాను అండి ఇప్పుడు దేశమునందులు దూరము తక్కువ అవచ్చు ఎక్కువ అవచ్చు హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ అజ్ఞాన కల్పితమైన దూరము అనంతం అజ్ఞాన కల్పితమైన దూరము చూసారా అది ఇక్కడి నుంచి సూర్యుడి కూడా ఎక్కువ దూరం ఇక్కడి నుంచి సూర్యుడికి కాంతి వేగంతో పయనిస్తే ఎనిమిది నిమిషాల్లో చేరుకుంటారు పోలండి మనం అంత పయనం చేయలేకపోవచ్చు బట్ ఇన్ ప్రిన్సిపల్ థియరిటికల్గా కాంతి యొక్క వేగంతో పయనిస్తే ఎనిమిది నిమిషాల్లో చేరుకుంటాం కాదండి కాంతి వేగం అది లిమిటింగ్ పాయింట్ ఎవరిలో అంత వేగం చేరలేదు పోలీ కొంచెం తక్కువ వేగంతో పయనించారు కొన్ని నెల రోజుల్లో చేరుకుంటారు ఎప్పటికైనా చేరుకోవచ్చు సూర్యుడి వ్యక్తికి అంత దూరం పయనించవచ్చు కాబట్టి సూర్యుడు కూడా దూరంగా ఉన్నట్టు లెక్క కాదు దేశంలో దూరము అది దూరమైనా దూరమే కాదు అసలు దూరం ఏమిటో తెలుసిన అజ్ఞాన కల్పితమైన దూరమే దూరం అజ్ఞాన కల్పితమైన దూరమే దూరమే నేను ఒకసారి ఓ పెద్ద మనిషిని కలవడానికి వరంగల్ వెళ్ళా రైలెక్క ఆయన పేరు విన్నాను నేను మంచి సజ్జనులైన ఆయన నేను చూడలేదు అడ్రస్ ఉంది రైలెక్క రైలో కూర్చున్నాను జనరల్ డిపార్ట్మెంట్లో ఎక్కాం ఇక్కడ నుంచి వరంగల్ ఏముంది రెండు గంటల ప్రయాణం సో ఈ లోపల ఒక గెడ్డ ఆయన ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నారు అదే దయచేయండి కూర్చున్నా నేను కూర్చున్నాను ఏదో ఒక ప్రయాణం అవుతుంది పోతుంది రైలు ఇక్కడ నుంచి వరంగల్ అంటే అలా పోతూ ఉంటుంది అది ఎప్పటికీ చెవిలి ప్రయాణం కాదు మధ్యలో అయిపోతూ ఉంటాయి బొళ్ళు సరే కొంత దూరం అయ్యాక ఆయన ఆయన ఉండబట్టలేక ఎక్కడికి వెళ్తున్నారు కొంచెం కట్టినది అంటే వరంగల్ వెళ్తున్నాను అండి అంటే నేను వరంగల్ వెళ్తున్నాను నేను అడిగాను మీరు ఆయన వరంగల్ వరంగల్లో మీరు మకాం చేస్తారా మకాం కాదండి అక్కడ మకాం చేసే ఒక సిజ్జను చూడ్డానికి వెళుతున్నాను అన్నారు అలాగా వారి పేరు ఏమిటని అడిగాను ఫలానా పేరు మంచిది ఈ లోపల వరంగల్ వచ్చింది దిగం ఆయన్నే అడిగాను ఏమైనా మీరు వరంగల్ వాసినట్టున్నారు కదా ఫలానా పేట ఎక్కడ అంటే అది ఇక్కడ ఈ దగ్గర నుండి రైల్వే స్టేషన్ నడిచి వెళ్ళచ్చు నేను కూడా అదే పోతున్నాను రండి అన్నాడు ఆయన రిక్షా అక్కర్లేదని అడిగిపోవచ్చు సరే ఆయన నడుస్తుండ ఆయన వెనకాలి నేను నడుస్తున్నాను ఆయన దారిని నేను సంచి పుట్టుకుని నడుస్తున్నా కొంత ఈ పేటలోనే ఉంటారా ఏమిటి మీరే అడిగాను నేను కూడా ఈ పేటలోనే అయితే ఈ వీధి ఎక్కడో చెప్పగలరా నేను ఆ వీధి దగ్గరికి వెళ్తున్నానయా ఆ వీధి సరే సమస్య ఉంది ఆ వీధిలోకి పోయి ఈ నెంబర్ కోసం వెతుకుతున్నాను వెతుకుతోంటే సడన్ గా ఓ ఇంట్లోకి దూరేడా నేను నెంబర్ చూసుకుంటే మొత్తానికి అతి కష్టం లేదు నెంబర్లు కనపడవు కదా ఎక్కడో దాగి ఉంటాయండి దాపరికంలో ఉంటాయి మొత్తాన్ని నెంబర్ వెతుకు పట్టుకుని చూస్తే హైలే నేను వెళ్ళి తలుపు తిట్టాను ఆయన రెండు లోపలికి అన్నారు అంటే మీరు కూడా ఇక్కడే ఉంటారా అండి అవును నేను కూడా ఇక్కడే ఉంటాను అంటే నేను ఫలా నా వారిని కలవడానికి వచ్చిందంటే అని వచ్చి కూర్చోండి వారు ఉన్నారా ఉన్నారు కూర్చోండి కాఫీ ఏదో తగిన తర్వాత అయ్యా మరి వారిని ఉన్నారని అంటున్నారు నాకు దర్శనం ఇప్పించండి అంటే నేనేనయా బాబు అని ఇప్పుడు రైలు ఎక్కగానే నా పక్కనే ఉన్నాడా కానీ ఎంత దూరంలో ఉన్నాడంటారు నా పక్కనే ఉన్నా ఎంత దూరంలో ఉన్నాడు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనుకుంటున్నారా కాదు రెండు వందల కిలోమీటర్ల దూరంలో లేడుగా పక్కన ఉన్నాడుగా పక్కన ఉన్నవాడు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనే మాట తప్పు ఎంత దూరంలో ఉన్నాడు అజ్ఞానమంత దూరంలో ఉన్నాడు అది దూరం లేదు జీరో దూరంలో ఉన్నాడు కానీ అజ్ఞానమంత దూరంలో కాబట్టి అజ్ఞానము వల్ల కల్పితమైన దూరము ఆ దూరాన్ని మీరు పరుగులు తీసి ఆ దూరాన్ని అధిగమించలేరు మీరు ఎంత పరిగెత్తినా ఆ దూరం తగ్గదు ఒక వందేళ్లు పరిగెత్తినా తగ్గదు వెయ్యేళ్లు పరిగెత్తినా తగ్గదు కొన్ని వెయ్యి కోట్ల సంవత్సరాలు పరిగెత్తే తగ్గు అప్పుడు కూడా తగ్గదు ఆ దూరం అలాగే ఉంటుంది అంచేతనే అజ్ఞానులకు వర్ష సహస్ర కోట్యా అప్రాప్తి వందల వేల కోట్ల సంవత్సరాలైనా కూడా పరమాత్మ దొరక్కండగా అలాగే ఉండిపోతుంది అంతకే చెత్తతే ఆత్మత్వా విదూషాం జ్ఞానులకైతే ఆ పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు ఎంత దగ్గరగా ఉన్నాడు ఇలా ఎదురు బోధులంత ఉన్నాడా ఇంకా దగ్గరగా ఉన్నాడు అంటే ఏడు కౌగిలించ వేసుకున్నంత దగ్గరగా ఉన్నాడా ఇంకా దగ్గరగా ఉన్నాడా ఏడు చొక్కాలు వేసుకున్నంత దగ్గరగా ఉన్నాడా ఇంకా దగ్గర చర్మం దగ్గర ఇంకా దగ్గర హృదయం దగ్గర ఇంకా దగ్గర ఏంటంటే ఇంకా నేనే ఉంది అను ఆత్మవాద్దుష్లోకము బహిరంతశ్చూతా అచరచరే చ సూక్ష్మత్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చత్ ఇంకా ఉంది ఆ పరమాత్మ వర్ణన అయిపోయిందనుకుంటారేమో ఇంకా ఉంది అవిభక్త భూతూ విభక్తమివ స్థితం భూతభర్తృచ తజ్ఞే గ్రసిష్ణు ప్రభవిష్ణుచ ఇది వచ్చి శనివా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య